చూడాలనుకుంటాము ఏహంతు ఘ్నతో మధుసూదన అపిత్రైలో రాజ్యం సో అర్జునమేత వాక్య చాలా ఉదారమైన వాక్యాల్లాగా భాషిస్తాయి చాలా ఉదారమైన వాక్యాలు చాలా పెద్ద వైరాగ్య సంపన్నుడు తలకాల్సిన పలుకుడు కాబట్టి కానీ మనం వాటి చూసి భ్రమపడరాదు అది సందర్భం ఉంటుంది దేనికైనా కూడా సందర్భానుసారంగా మాట్లాడాలి కానీ సందర్భానికి విరుద్ధంగా మాట్లాడుకోవచ్చు అశోక చక్రవర్తి తన సైన్యాన్ని అంతనే సైన్యాధికారులందరినీ మీరందరూ ఈ వ్యాధి నుంచి కాషాయం కట్టుకుని బౌద్ధమతాన్ని ప్రచారం చేయాలని ప్రమాణించారు వాళ్ళు మాకు ఏం తెలుసు ఈ బౌద్ధమత ప్రచారం ఏంటంటే మాకు నేర్చుకోండి మరి ఈ కత్తులు కటార్లు ఇవన్నీ పారే అవుతారు కాషాయం కట్టుకోవాలి బౌద్ధమతాన్ని ప్రచారం చేయాలి అని ఆయన మొదలుపెట్టాడు హీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ to to make india vulnerable for foreign attacks ashoka done is na mukhya moddti step moolanga aa parvathi kalanno moguls anthaku mundemo arabu deshalu nunchi evvalu padite vallu eppudu kavustha appudu vachesi attack chesesi do chestunu velipotaaniki open desham idi oka satra vallidi open for attack ane konte oka samaajanam ancham kuda prapancham anta palipoyindi అరే ఇండియాకి మనం ఇండియా రత్నగర్భ అని పేరు వెరీ వెల్దీ ప్లేస్ పీపుల్ ఆర్ డొసాయ్ ద కింగ్ ఈజ్ యూస్లెస్ వీ కెన్ జస్ట్ గో వెళ్ళిపోయి అటాక్ చేసి కొల్లగొట్టుకుని రావడమే అలా మొదలయ్యారు వచ్చారు ఒకళ్ళు రెండు సార్లు కొల్లగొట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చెప్పారు కొల్లగొట్టుకుని మనం రానక్కర్లేదు అక్కడే కొల్లగొట్టుకుని అక్కడే మకాన్ పెట్టి అక్కడే రాజ్యం వెళ్ళినా కూడా పర్వాలేదు అని సమాచారాన్ని వాళ్ళు చెప్పాడు బాబుపోయారు అంటే సో ఆ స్థితి దేశానికి తీసుకొచ్చింది అశోక చక్రవర్తి కళింగ యుద్దంలో రక్తపాతం అది అసలు కళింగ యుద్దం అని అవసరపు యుద్ధం అవసరమైన చోటు యుద్దం చేయకుండా అనవసరమైన చోటు రక్తాన్ని చూసి అవసరమైనటువంటి యుద్ధం మనసు ఈ అశోక చక్రవర్తి యొక్క అది మన సింబల్ కింద పెట్టుకుంటారు నెహ్రూ గారు పోలసీ నేను అశోకుడు తర్వాత మళ్లీ నేనే అని వారు నెహ్రూ గారు హిమాలయన్ బ్లండర్ సో ఆల్ దీస్ రాంగ్ మనకి దేశానికి అశోకుడు హీరోగా ఉండకూడదు ఆదర్శంగా ఉండకూడదు మనకి ఆదర్శం విక్రమాదిత్యుడు విక్రమాదిత్యుడు ఆదర్శంగా ఉండాలి రాజ్య పరిపాలనలో విక్రమాదిత్యుడు ఇప్పుడు రాజ్య పరిపాలనకి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి దత్తాత్రేయ మహర్షిని కాదు ఆదర్తేయంగా తీసుకోవడం సన్యాసానికి దత్తాత్రేయుని ఆదర్శంగా తీసుకోవాలి రాజ్యపాలనికి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి శత్రు సంహారానికి విక్రమాదిత్యుని ఆదర్శంగా తీసుకోవాలి అన్నిటికీ ఇంకా పిరికి బియ్యానికి ఒకే మంత్రం ఉంటే ఇలాగే ఉంటున్నాయి డూ దాట్ కాబట్టి అర్జునుడు మాట్లాడే మాటల్ని నేను ఇంతకుముందు చెప్పాను మళ్లీ చెప్తున్నాను సో డోంట్ బి క్యారీడ్ అవే బై హిజ్ డైలాగ్స్ అతను అంటున్నాడు కానీ ఈ జ గుడ్ దాడ్ దాంట్లో సందేహం ఉండదు బట్ మిస్ప్లేస్డ్ గుడ్నెస్ మిస్ప్లేస్డ్ గా ఉండకూడదు గుడ్నెస్ సో తాగిపోతొచ్చి అయ్యా బాబు అని బతిమలాడాడు అనుకోండి మీరు కరిగిపోయి వాడికి వంద రూపాయలు ఇచ్చారనుకోండి మీ చేతిలోంచి వంద రూపాయలకైతే వాడి చేతిలో పడగానే వాడు వెంటనే దారు దుకాణానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి శుభ్రంగా తాగేసి వచ్చి ఇంటికి వచ్చి బెల్లాన్ని పిల్లల్ని శుభ్రంగా ఉతికేస్తాడు ఎందుకంటే తాగిన వాడికి ఒక ఒక్క దరువు వేస్తే వాడికి తృప్తి ఉండదు ఒక నాలుగు మొత్తులు మొత్తం పిల్లల్ని భార్యని నౌ హీ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 ఏతాన్ హంతున్న ఇచ్చామి ఈ దుర్యోధనాదులను ఈ బంధువులను ఏతాన్ అంటే దుర్యోధనాదులను కాదు ఈ బంధువులను స్వజనాన్ నా బంధువులు వీళ్ళందరూనూ వీళ్ళందరినీ సంహరించటకు నేను ఇచ్చగించుటలేదు ఏతాన్ హంతుం నచ్చామి హంతుమంటే కొట్టుట లేక సంహరించుట రెండు అర్థాలు ఉంటాయి హనన శబ్దానికి కొట్టడం అని అర్థం సంహరించడం అని అర్థం రెండూ వస్తాయి So yuddhan lo ganta ote he shoot him down. He may die, he may not die. But he may die also. Sābhidhanda. Āhete nubhu vāla ne samaharinsak kundhada nilapot unte yuddharangala vārde ingaspar, vāl acce samaharinskada. Ante kada? Yuddharangala unte ninenu vārde samaharinskada vār acce nina samaharinskada. The nyananta unte either you kill or get killed, ananta. You, you don't not have any other option. Either you kill, Or you get killed. I have to say, how you can you say that? I don't know. Ghanatopi etan nahantum ichhami. Ghanataha api. Valunan nu kututunna kuda. Nenu matraun velani kotalan anu kotal edu. I think, Nenu sahishtanegani. Nenu edun kirgi debokotanani. Nenu sahishtanam anu kotal. I think, కాదు నీవు కనుక తిరిగి దెబ్బ కొట్టినట్లయితే నీకు విజయం లభించినట్లయితే రాజ్యం లభిస్తుంది కదా అంటే అతను అంటాడు అపి త్రైలోక్యరాజ్య ఈ ఒక్క భూఖ ఈ భారతదేశంలో రాజ్యాధికారం లభించడమే కాదు ముల్లోకముల మీద కూడా నాకు ఆధిపత్యం లభించినా సరే త్రిలోకాధిపతి త్రిలోకరాజ్యం త్రైలోక్య రాజ్యానికి లభించినా కూడా నేను ఎదురు తిరిగి వాళ్ళని కొట్టాను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 చెక్కర్లేదు ఎందుకంటే ముల్లో మీద రాజ్యాధిపత్యం ఇస్తానన్నా కూడా నేను సంహరించను అన్న వాడితో ఈ లోకల్ రాజ్యం కోసం నీవు సంహరించు అని చెప్పక్కర్లేదు అనవసరం దేట్ ది ఐడియా ఈస్ ఇక్కడ రాజ్యాధికారం కాని ముల్లోకాలం మీద రాజ్యాధిపత్యం వచ్చినా సరే వాళ్ళు నన్ను కొడుతున్నా సరే నేను వాళ్ళని తిరగబడి కొత్త ఈ కథ మీరు వినే ఉంటారు ఒక పాము పుట్టలో ఒక పాము ఉండేది అందరూ భయపడేవారు దాని దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే ఆ దగ్గరికి ఎవరికి వెళ్తే కరిచేది కరిస్తే విషయం చాలా హాని కలిగేది ఆ దరిదాపులకు వెళ్ళేవారు కాదు ఒక సాధువు వాళ్ళ ఇతరులను హింసించరాదు కాబట్టి అది ధర్మం కాదు అది అలాగే అందరినీ కరుస్తూ మంచిది కాదు అని సాధువు దానికి బోధ చేశాడు ఇంకే కథ బోధిస్తే అది ఈ సాధువు యొక్క వచనాన్ని విని ఇంకా బోధన ఇంకా ఎవరిని కలవడం మానేసి క్రమంగా జనానికి అర్థమైంది ఇది కనవట్లేదు అని ఇంకా ఆఖరికి పిల్లలకు కూడా అర్థమైపోయి వాళ్లకు కూడా లోకూ దాన్ని పుల్లలతోటి రాళ్లతోటి దాన్ని కొడుతూ ఉండేవారు దాన్ని పుట్టల నుంచి బయటికి లాగి దాన్ని వాయించి మళ్లీ పుట్ల అరెస్ట్ ఆ విధంగా అది చిక్కి శల్యమైపోయి చాలా దుస్థితిలో మరణావస్థకి చేరుకుంటారు వీలుపు ఈ సలహా ఇచ్చిన సాధువు వాటి ఇక ఏమిటి ఇలా ఉన్నావు ఏమిటి ఒకప్పుడు నువ్వు మంచి పుష్టిగా ఉండేదని ఇప్పుడు ఇలా అయిపోయేంటే మీదిచ్చిన సలహానండి మహాత్మా ఇగో ఇలా అంటే ఆయన నేను కర్వబన్నాను కానీ చెప్పలేదు కదా అని కాబట్టి కర్వనే అక్కర్లేదు కబడ్దార్ అని ఒక సూచన ఇవ్వటం కూడా అవసరం ఇలాగంటి స్టేట్మెంట్స్ చేయకూడదు వాళ్ళు నాకు రాజ్యం అక్కర్లేదు నువ్వు కూడా ఆధిపత్యం అక్కర్లేదు వాళ్ళు నన్ను చంపేసినా సరే నేను తిరగబడి కొట్టాను ఈ మాట ఈ ఉప్పు కనుక దుర్యోధనుడికి అందిందంటే వాడు ఎగిరి గెలిచేసేసి అరే ముందు అర్జునుడు న్యూట్రలైజ్ చేసి బారేండి రానస్సు మార్చుకునే లోపల వీళ్ళు ముందు కథలు చేసేయండి కాబట్టి ఇలాగంటే వచనాలు యుద్ధరంగంలో నిలబడి మాట్లాడడం యోగ్యమైన పద్ధతి కాదు అది మహాత్ముడు తెలియో తెలియో మానవమానయోహని శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాడు సన్యాసులు వాళ్ళు ఉన్నారంటే మానవ మానాలకు వాళ్ళు జీవిస్తూ ఉంటారు అలాగా యుద్ద యుద్దంలో ఉన్న వాడు అలా ఉండకూడదు చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారా ఏదో ఒక తప్పు పట్టడమని వాళ్ళు దృష్టిగా పెట్టుకుని ఉంటారు మేబీ దే ఆర్ రైట్ సమ్ టైమ్స్ వాజ్పేయి గారు ఆ సైన్యాన్ని నిలబెట్టారు పాకిస్తాన్ బోడ్డం మీద వీళ్ళందరినీ అక్కడ మోహరించడానికి బోలంత ఖర్చయింది కదా ఎందుకు వీళ్లని మోహరించడం ఇదంతా వేస్టు యుద్దం చెయ్యనికాటికి మోహరించడం ఎందుకు ఇంత అసందర్భమైన విమర్శ అదే దాని మరొకట్లేదు మోహరించబట్టే వాడు దిగొచ్చాడు దారికి వచ్చాడు దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్స్ టేకెన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నీ డ్రిమింగ్ మొష రావు మోహరించ మోహరించి ఇదిగో ఇంకొక్కసారి కనుక నువ్వు పొరపాటు నిన్ను సర్వనాశనం చేసేస్తాననేటువంటి ఒక మెసేజ్ వాళ్లకు పంపిస్తే అప్పుడు వాడు దిగొచ్చాడు కాబట్టి వాజ్పేయి గారు మోహరించటం వల్ల ఏమిటి ఉపయోగాతే అది విషయం తెలిసిండి చేసిన విమర్శ కాదు తర్వాత మోహరించడానికి ఖర్చు అవుతుందంటే ఆర్మీ మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది ఇప్పుడు మన ఆర్మీ మిత్రులు ఉంటారు అక్కడ గార్డెన్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళని మెయింటైన్ చేయడానికి మరి ఖర్చు అవుతూ కానీ ఇక్కడి నుంచి వాళ్ళని బోటర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయ్యాయి అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలాగూ ఉంటాయి ఇక్కడ ఉన్నా ఉంటాయి అక్కడున్నా కొంచెం పెట్రోల్ ఖర్చు ఇవే అవే అయ్యాయి అది ఆ ఖర్చు ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ టు సెండ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ టు ముస్టం సో కాబట్టి ఆ విమర్శ చాలా తప్పుది డిటరెంట్ ఇట్ ఈస్ ఎ బ్రిగ్ డిటరెంట్ కనుక నేను వాడు కొట్టినా సరే నేను కొట్టను మనం శాంతి అంటే ఏమిటవుతుంది నెహ్రూగా ఉన్నప్పుడు ఏమైందో అదేమవుతుంది కాబట్టి దట్ ఈస్ నాట్ కరెక్ట్ అబ్జునాట్ షుడ్ నాట్ హ్యావ్ టాపింగ్ లైఫ్ దాస్ టాపింగ్ లైఫ్ దా శ్లోకం ఉండము హన్తుమిామి మధుసూదన అపిత్రైలోరాజ్యేతోమీకృతే నిహత్యార్తరాష్ట్రాన్న కాీతి స్యాజ్జనా పాపమేవాశ్రయేదస్మాన్ హైతానాథాయిన మళ్ళీ జనార్దన అని సంబోధిస్తున్నాడు జనార్దన అనే పదానికి అర్థమేమిటి జనాన్ అర్దయతి ఇది జనార్దన అర్ధ అనే ధాతుకి పీడించుట అనర్థం కాబట్టి జనులను పీడించువాడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడికి జనార్దన అని పేరు ఎందుకంటే జనులను పీడిస్తూ ఉంటాడు పీడిస్తాడా పీడించడా మీకు ఏమనిపిస్తుంది పీడిస్తాడడానికి ఇస్తుందో పీడించడానికి పీడిస్తాడడానికి అంతేనా సో ఎందుకంటే మీరు ఎండ ఎలా ఉండదు చూడండి ఇప్పుడు ఎవరిని పీడిస్తున్నాడా పీడించట్లేదా లేదంటే ఎయిర్ కండిషన్ లోపల ఉన్న వాళ్ళని పీడించట్లేదు వాళ్ళని పీడిస్తున్నాడు ఎలాగంటే వాళ్ళు బయటకు రావడానికి భయపడే లోపలికి ఎయిర్ కండిషన్ రూమ్ లో ఆ విధంగా వాళ్ళని పీడిస్తున్నాడు సో పశువులను పక్షులను చెట్లను చేమలను ఆ చెట్లను చూస్తే నాది గాలి వేస్తుంది అయ్యో ఇంకా రెండు నెలలు ఉంది మొన్నదో వర్షం పడింది పాపం తడిసి ఉంటాయి ఈ రెండు నెలలు సర్వైవ్ అయితే ఇవి ఇంకా పర్వాలేదు రెండు నెలలు నిలబడగలిగా అంటే ఇంకా డైవిలిటీ సేఫ్ ఈ లోపల నెక్స్ట్ ఇయర్ వచ్చేట కొంచెం బాగా నాటుకుంటాయి చిన్న చిన్న విషయం నేను చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ వచ్చేటి బాగా నాటుకుంటాయి సర్వైవ్ అవుతాయి ఒకప్పుడు ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే పెద్ద చెట్టు కూడా మాడిపోతుంది ఎండక తట్టుకోలేదు చచ్చిపోతుంది మళ్లీ చిగురి చిగురించలేకుండా అయిపోతుంది అలా చచ్చిపోతూ ఉంటాయి కాబట్టి ఎంత హింస పెడుతున్నాడో చూడండి ఎవడైతే మనకి ప్రాణశక్తిని అనుగ్రహిస్తున్నాడో వాడే మనల్ని చాలా హింస కూడా ఉంటాడు కాబట్టి ప్రాణశక్తిని అనుగ్రహిస్తున్నాడు అన్నప్పుడు సంబోధనవరకంగా ఉంటుంది హింస పెడుతుందోధన కోర జనార్దన జనులను పీడించేవాడు ఎందుకంటే సుఖాన్నిచ్చే ఈశ్వరుడే దుఃఖాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కర్మ ఫలదాత కదా సుఖము దుఃఖము కలిసే ఉంటాయి కాబట్టి ఆ పదం జనార్దన ఇక్కడ సంబోధిస్తున్నాడు అందరినీ సంహరించడమే ఏదో నువ్వు డ్యూటీగా పెట్టుకున్నట్టుగా ఉన్నావాయ నువ్వు అని సంబోధనలో స్వారశ హే జనార్దన సో భారత రాష్ట్రాన్నిహత్య వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుని పుత్రులు కదా ధృతరాష్ట్రుడు అంటే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయిలే వీళ్ళందరూ వీళ్ళందరినీ సంహరించి నిహత్య కా ప్రీతి సార్ మాకు ప్రీతి ఏం కలుగుతుంది అంటే పెదనాన్నగారు కొడుకులు కాకపోతే పరాయి వాళ్ళు అయితే కావలసినంత ప్రీతి కలుగుతుంది పెదనాన్నగారు కొడుకుని సంహరిస్తే ఏం లాభం మా కదా మా బంధువులే కదా వీళ్ళని సంహరించి మాకేం ప్రీతి కలుగుతుంది అని సో ఎందుకంటే పైగా అంటాడు అస్మాన్ పాపమేవ ఆశ్రయే హత్వా ఏతాన్ ఏతాన్ వీరిని హత్వా చంపి అంటే వీళ్ళందరినీ సంహరిస్తే అస్మాన్ పాపమేవే ఆశ్రయ్య మాకు పాపమే వస్తుందేమో అని అనుకుంటున్నాను అంటే అలా ఎందుకన్నాడంటే ఏతాన్ ఆతతాయిన వీళ్ళు ఆతతాయి ఈ ఆతతాయి అనే పదాన్ని జాగ్రత్తగా వాడాలి తెలుగులో అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని ఆకతాయి అంటారు నాతో ఆతతాయి ఆకతాయి సంస్కృతం కాదు అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నేను అనుకున్నా తెలుగు పదం అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని కానీ సంస్కృతంలో ఆతతాయి అనే పదం అది చాలా టెక్నికల్ వర్డ్ చాలా బరువైన పదం ఎవడైతే ఇంటికి నిప్పు పెట్టి అన్నంలో తిని అన్నంలో విషం కలిపి చంపుతాడు నిద్రపోతుండగా ఇంటికి నిప్పి పెట్టి చంపుతాడు తినీ అన్నంలో విషం పెట్టి చంపుతాడు తర్వాత రాజు ఆడమరిచి ఉన్నప్పుడు రాజుని కూలద్రోసి కుట్ర పన్ని కూ డిఅటాక్ అని అంటారు కుట్ర ఒకటి పన్ని రాజుని కూలద్రోసి తాను సింహాసనాన్ని బలాత్కారంగా ఆక్రమిస్తాడు థర్డ్ తర్వాత పరస్ని కిడ్నాప్ చేస్తాం ఇగో వీళ్ళ ఈ రకం నాలుగు రకాల దోషాలు మహాపాపాలు ఈ పాపాలు చేసిన వాళ్ళని ఒక్క పాపం చేసుకుంటే చాలు వీటిలో ఏ ఒక్కటి చేసినా వాళ్ళనే అతతాయి అంటారు సో అతతాయి శబ్దానికి నిర్వచనం అది తర్వాత ధర్మశాస్త్రకారులు ఏమని చెప్పారంటే అతతాయిని ఏ రకమైన సంకోచము లేకుండా సంహరించవలసినది అని ధర్మశాస్త్రకారులు నిర్వచనం చెప్పారు కిడ్నాప్ చేస్తూ పట్టుబడితే వాడికి తప్పనిసరిగా ఉరిశిక్ష వేస్తారు ఇక్కడ ధెరీ మోడర్న్ టైమ్స్ లో కొన్ని స్టేట్స్ లో ఉరిశిక్ష యొక్క రేట్ చాలా ఎక్కువ ఇక్కడ భారతదేశంలో ఒక పదో ఇరవయో మదర్స్ చేసి మేమిప్పుడు జనప్రవాహంలో నిజ జీవితంలో మేము దాన్ని ఏదో అంటాము దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది లైఫ్ నిత్య జనజీవన సవంతి జనజీవన సవంతిలో మేము కలిసిపోతాము అంటే వాళ్ళకి లోన్ లో ఇస్తా పది ఇరవై మర్డర్స్ చేయాలి ముందు మామూలుగా మీరు మామూలుగా ఉండి నేను జనజీవన సంవత్సరాలు కలుస్తారంటే మీకు ఎవరు పాడగా కూడా ముందు పదో ఇరవై మర్డర్స్ చేయాలి ఒక రెండు మూడు మందు పాత్రలు పేల్చి నాలుగు ఐదు బస్సులు ఐదు అరవై పోలీసులు వాళ్ళందరినీ సంహరించడం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి చేసి ఇదిగో నేను లొంగిపోతున్నాను ఎందుకు లొంగిపోతున్నారండి మీరు అంటే జనజీవనం స్రవంతిలో కలవడానికి లొంగిపోతున్నాను వెల్కమ్ మీకు ఐదు కోట్లు లోను ఐదు లక్షలు లోన్ ఇచ్చాయి అండ్ మరి చేసిన మర్దర్స్ అన్నీ ఏమవుతాయి వాటిపోద్ది వన్ థింగ్ మీ చేసే సో అంటే మదన్స్ చేసిన దానికి ఫలం ఏంటంటే లోన్ ఇస్తా లోన్ ఇచ్చి వాటి షాప్లు ఇచ్చి ఈ లీగల్ సిస్టమ్ అంత లీప్ గా ఉండకూడదు లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉంటాయి అమెరికాలో క్యాపిటల్ పనిష్మెంట్ ని ఎబాలిష్ చేయాలని యూరప్ నుంచి యూరప్ వాళ్ళు ఫ్రెండ్స్ కదా యూరప్ నుంచి చాలా ప్రెషర్ ఉండేది కానీ వాళ్ళు ఒప్పుకోట్లేదు ది ఆర్ నాట్ ఎబాలిష్ అమెరికాలో ప్రతి సంవత్సరం ద పీపుల్ ఆర్ హ్యాంగ్ టు డెత్ హ్యాంగ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది ఎలక్ట్రిక్ షాక్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు ఎలక్ట్రిక్ షాక్ వీరు చూస్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ షాక్ కానీ అయితే ఇంజక్షన్ లేదల్ ఇంజక్షన్ కానీ ఇచ్చి సంహరిస్తారు హ్యాంగ్ మెన్స్ సిస్టమ్ తీసేస్తారు ఏదో కొంచెం మోడర్న్ మెథడ్స్ వచ్చాయి సో ప్రతి ఇయర్ కూడా ప్రతి స్టేట్ లోనూ తప్పనిసరిగా క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి దే డోంట్ వాంట్ ఎబాలిష్ ఇట్ ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని క్రైమ్స్ ని ఐడెంటిఫై చేశారు ఈ క్రైమ్ సిటీ క్యాపిటల్ పనిష్మెంట్ ఈస్ పక్క ప్రీ మెడ్యుకేటెడ్ మర్డర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ సో అదే అదే మర్డర్ అయినప్పుడు దిస్ ఫెలో వాజ్ నాట్ అన్ఇంటెండెడ్ అన్ఇంటెన్షనల్ మర్డర్ అనుకోండి క్యాపిటల్ పనిష్మెంట్ ప్రీ మెడ్యుకేటెడ్ మర్డర్ వీడిని చంపాలి అని వీడి ప్రయత్నం చేసి ఆ దృష్టికోణంతో ఆ విధంగా ప్లాన్ చేసి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు అలాగే ఇంకా జరాదాసు థింగ్స్ రాజకీయాలు సింగపూర్ లో క్యాపిటల్ పనిష్మెంట్ ఎక్కువ సింగపూర్ ఈజ్ అ స్టేట్ సిటీ స్టేట్ అక్కడ ఇఫ్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ విత్ డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఉంటాయి కదండి మాదక ద్రవ్యాలు ముఖ్యంగా ఈ మొదలైన డ్రగ్స్ ఇఫ్ ది పర్సన్ ఈజ్ ఫౌండ్ విత్ డ్రగ్స్ అండ్ దెన్ హీట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీజ్ ట్రేడింగ్ ఇన్ డ్రగ్స్ అండ్ ప్రూవ్ అవల్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 ఇంకా వాడిని రిలీజ్ చేయించేటువంటి శక్తి ఏ దేశానికి లేదు ఫ్రెంచ్ వాడు పట్టుబడితే ఫ్రెంచ్ వాడిని క్యాపిటల్ పనిష్మెంటే అమెరికన్ పట్టుబడితే అమెరికన్ ఎవరైనా సరే ఏ దేశమూ కూడా ఇంటర్ఫీర్ అవడానికి లేదంటే ఆ విధంగా వాళ్ళు దే హిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ స్మగ్లర్స్ సో మచ్ సో యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మగ్లింగ్ ఇన్ సింగపూర్ ఈ డ్రగ్ స్మగ్లింగ్ ఉండదు కాబట్టి దే ఆర్ ఫ్యూ ఒకేషన్స్ ఫ్యూ క్రైమ్స్ పర్టికులర్లీ రికగ్నైజ్డ్ as very special crimes. What is he? Capital punishment <laughs> to me. It is just one of the shāsana. Dharma shāsra allah jip to me. That's what he said. Dharma shāsra allah yip to me. Atatā yiki saṁhārame shikṣā. What is he saying? Power line at the plate. Arash cese, kuru cese, one of them hang cese tabbal. What is Rājjyādhikāran no one would like to be in jail? Attack cese, yuddha ranga allah vane saṁhārame shikṣā. They are going, you cannot leave him alone. ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఉన్నాడే వీడు పక్కా ఆపతాయి ఎందుకంటే భీముడికి అన్నంలో విషం కలిపి చల్పే ప్రయత్నం చేశాడు వన్ ఆతాయి దట్ ఈస్ ఇనాట్ వీళ్లు నిద్రపోతా ఉంటే లక్క ఇంట్లో పెట్టి వీళ్ళకి ఇల్లు కాల్చి చంపడానికి ప్రయత్నం చేశాడు సెకండ్ ఆపతాయి తర్వాత ద్రౌపదిని వనవాసంలో ఉండగా సైంధవుడి కిడ్నాప్ చేస్తాడు ఇప్పుడు ఆ సైంధవుడు ఆపతాయి అంటే ఇప్పుడు ఈ సైంధవుడికి కొమ్ము కాస్తున్నాడు దుర్యోధనుడు సైంధవుడికి సపోర్ట్ గా ఉన్నాడు కదా ఇప్పుడు సైంధవుడిని దుర్యోధ అర్జునుడి సంహరించాలంటే దుర్యోధనుడు అడ్డుపడతాడు కాబట్టి సో అతతాయిని సపోర్ట్ ఇస్తున్నాడు కనుక అతతాయికి రక్షణ ఇచ్చాడు కనుక వీడు కూడా అతతాయి అవుతాడు ప్రొటెక్ట్ అకాంట్స్ కింద పడిపోతాడు డైరెక్ట్ ఆతాయి కాదు ఇండైరెక్ట్ ఆతాయి సైడ్ ఫోర్త్ రాజ్యాధికారం ధర్మరాజు గారితో అన్యాయంగా ఆక్రమించు కూర్చున్నాడు జూదంలో మాయా దూదంలో ఆయన ఆధ్యాధికారం తీసుకుని కొని ఏదో అయింది ఏదో అయింది పదమూడేళ్ల తర్వాత వాపసు వచ్చిన కదా నాదేళ్ళ భాస్కరరావు చేసినట్టు తెలుసు దేర్ ఫార్ ఈజ్ అన్ ఆతాయి నాదెండ్ల భాస్కర్ రావు ఈజ్ అన్ ఆతాయి సో మోడర్న్ టైమ్స్ లో ఆతాయి అందుకంటే వేరే దృష్టాంతంగా రామ్లాల్ తో కలిసి ఒక జూని ఎలక్టెడ్ అయితే మీరు యూ నో ఆల్ దాట్ కాబట్టి ఇన్ని రకముల ఆతతాయి లక్షణాలు వీడియందు ఈ దుర్యోధనాదులు ఎందు పట్టినవి అలాంటిది వాళ్లే యుద్ధం డిక్లేర్ చేసినప్పుడు పోనీ వదిలిపెట్టేద్దాం అయితే ఏదో వాళ్ళు ఏడుపా వదిలిపెట్టేయాలి వేరే సంగతి వాళ్లే యుద్ధం డిక్లేర్ చేస్తే ఎదుగుండగా అపతాయులు ఉంటే ఆ సంగతి గుర్తించాడు అర్జునుడు వీళ్ళంతా అపతాయులే వాళ్ళు వాళ్ళు సంహార యోగ్యులే నో కానీ వాళ్ళని సంహరించటంలో నాకు ప్రీతి ఏమీ కలగటలేదు ఉత్సాహం కలగటలేదు ఎందువల్ల ఎందుకంటే వీళ్ళు మా పెదనాన్నగారికి ఉడుకులేదు కనుక బంధుత్వం అతతాయిదు సంహారయోగ్యులనే విషయాన్ని ఆ ధర్మాన్ని పక్కన పెట్టి బంధు ప్రీతికి ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడుతున్నాను శ్లోకం అనేసిద్దా నిహత్యథాప్త రాష్ట్రాన్నీతి పానార్దన నిసంతరేదే ఒక పాపమేవాశ్రయేదస్మాన్ హై తాత తస్మా వయమ్ హన్తుం ధాతరాశ్వాన్స్వాంధవాన్ స్వజనం హి కథం హుఖిన శ్యామ మాధవ హే మాధవ మాధవ మాధవ అంటే శ్రీకృష్ణుని పేరు మా ధవ ధవ అంటే భర్త మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి భర్త మాధవ తస్మాత్ అందువలన వయ మేము ధాతరాష్ట్రాన్ హన్తుం ధృతరాష్ట్రపుత్రులను సంహరించుటకు నర్హా సగము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 అంటే ఎవరినైనా సంహరిస్తే నిద్రపోతాడు హాయిగాను కానీ ఆ సంహరింపబడ్డవాడు స్వజనం అయితే మటుకు కష్టం అది సంగతి సో పూర్వానికి జడ్జి గారు ఒక ఆయన ఆయన క్రిమినల్ జడ్జి క్రిమినల్ కోర్టు అండి సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు క్రిమినల్ కోర్టు జడ్జి గారు ఆయనకి క్యాపిటల్ పనిష్మెంట్ వేసడంలో ఆయన నిష్ణాతుడు ఆయన అప్పటికి ముప్పై క్యాపిటల్ పనిష్మెంట్స్ ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు పూర్వకాలం మాత్రం నేను చెప్తున్నా సో ఆయనకి రాత్రిపూట రాత్రి ఆరింటికో ఏంటికో మొన్న చెప్ప ప్రజెంట్ చేయబోయే కేసుని ప్రజెంట్ చేస్తారు జూరిస్ దిక్షన్ అంతా అదే జ్యూరిస్ ప్రూడెంట్స్ కొంచెం క్విక్ గా ఉండేది అంటే దర్బార్ని కన్వీన్ చేస్తారు దాంట్లో జడ్జి ఉంటాడు ఇతర విద్వాంసులు జనం అందరూ కూర్చుని ఉంటారు అండ్ ఆర్గ్యుమెంట్స్ విల్ ప్రొసీడ్ విట్నెసెస్ వస్తే వన్ డే టూ డేస్ లో కేసు సెటిల్ చేసేస్తారు ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లోలాగా ఆ కేసుని అలాగ మంత్స్ అండ్ ఇయర్స్ తరబడి సాగతీకం ఉండేది కాదు టూ గార్ క్విక్ జస్టిస్ టూ డిలేడ్ జస్టిస్ ఉండకూడదు కదా క్విక్ జస్టిస్ ఉండాలి ఎనీవే సో అలాగంటే కథ ఇది ఆ రోజుల నాటి కథ సో రాత్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయనకు ఒక రిపోర్ట్ ఇస్తాడు ఏమని ఈవేళ ఈ కార్ట్ ఒక యంగ్ మ్యాన్ బార్ లో బాగా తాగేసి ఆ తాగుడు మైత్రంలో కట్టిపుచ్చుకుని ఎవరన్నా మద్దతు చేసేసాడు ఆ కేసు హీరింగ్కి వస్తోంది రేపు అని తెలుస్తున్నాయి సరే ఆయనకి ఇలాంటి కేసులన్నీ అలవాటారు ముప్పై ఆరు మందికి క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇచ్చాడు ఆయన ఆయన మనస్సులో అనుకుంటాడు సరే తాగేసి ఆ తాగుడు మైకంలో ఎవరినో కతిపత్తి పొరిచేసాడంటే వీడు హీ ద కేసు ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ అని అనుకుని మమ్మల్ని మొన్నటి పొద్దున్న కోర్టుకు బోన్ మీద చెప్తాడు ఎక్కగానే కేసులు ఏ కేసులున్నాయి మూడు నాలుగు కేసులుంటాయి సరే ముందు ఆ మర్దర్ కేసు ప్రవేశపెట్టండి మర్దర్ కేసు ప్రవేశపెడతాడు ఆ మర్దర్ క్రిమినల్ లెవెల్ అంటే ఈ కొడుకే చూస్తాడు చూసి స్టానింగ్ అడుగుతాడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దిస్ యంగ్ మ్యాన్ ఈ యస్ ప్రూఫ్ ఉందా ఉంది ఎలాంటి ప్రూఫ్ అంటే పక్క ప్రూఫ్ ఇంత ప్రూఫ్ లో తేడా అంటే అప్పుడు ఆ జడ్జి అప్పటికప్పుడు హీ డ్రాఫ్ట్స్ రిజిగ్నేషన్ లెటర్ నేను నా జడ్జి పదవికి రిజైన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు యూ కెనాట్ రిజైన్ నీ రిజిగ్నేషన్ లెటర్ ఇవాళ సాయంకాలం అది ఎఫెక్ట్లోకి వస్తుంది నువ్వు ధర్మాసనం మీద కూర్చున్నావు కనుక ఈ కేసులన్నింటి మీద జడ్జిమెంట్లు ఇచ్చేసి ఆ తర్వాత రిజైన్ చేయాలి కూర్చుమించి దిగక రిజైన్ చేయి నేను అక్కడ కూర్చుని చేయడానికి వీలు లేదు కాబట్టి You, you, you judge these cases, you listen to the arguments, and you say, please allow me to resign and say, no, king also will not give permission. Then at the case, will, he gives that impression. So, if I have been to the other side of the head, I will not give permission. అర్జునుడు ఇంతకు ముందు ఎంతో మందిని సంహరించాడు ఒకళ్ళనే ఇద్దరిని కాదు ఎంతెంతో మందిని సంహరించాడు కూ సంహరించడమే కాదు అడవిలో ఒక పశువు మీద కూడా బాణం వేసి సంహరిస్తాడు వేట పశువు మీద బాణం వేయడం అనవసరం పశువుని వీళ్ళు కొట్టి దేనికి వినోదం కోసం కాబట్టి వీడి అర్జునుడు వినోదం కోసం లేకపోతే ఒక ఖేల్ ఆట కోసం కిరగడం కోసం ఒక ఒక యానిమల్ మీద బాణం వేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అర్జునుడికి రక్తపాఠం కొత్త ఏం కాదు సైనికుడు కదా బట్ ఇప్పుడు స్వజనము అనే మాట ఏదైతే ఉందో అది దట్ హ్యాస్ బ్రాట్ అబౌట్ సడన్ చేంజ్ ఇన్ హిస్ థింకింగ్ అంటే నా అభిప్రాయం అర్జునుడు సర్వాత్మ యోగ్యుడని ప్రూవ్ చేయటం తాత్పర్యం కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఐఎన్ ట్రైన్ చూస్తారు చాలా దయాగుణం గలవాడు కృపా కదా మనం చూసాం దయాస్వభావం గలవాడు నిస్వార్థపడు రాజ్యం రాజ్యం మీద లాలస లేనివాడు దుర్యోధను లాంటి పడుతాడు బట్ అట్ ది సేమ్ టైం అతను ఇస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ తప్పని నేను ఇప్పుడు నెహ్రూ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ సరికాదంటే అదన అభిప్రాయం నెహ్రూ గారు ఇంకా ఏ టు జెడ్ తప్పని నా అభిప్రాయం కాదు ఈ పర్టికులర్ ఏరియాలో ఆయన పాలసీ రాంగ్ అని నేనున్నా అంతేగాని అదర్ ఏరియాస్ లో హీ ఈజ్ఫుల్ హీ కుడ్ బి ఎ వండర్ఫుల్ పర్సన్ బట్ లైక్ అర్జున దిస్ పర్టికులర్ ఏరియాలో ఈ థింకింగ్ మాత్రం తప్పు నెహ్రూ గారు అంటే ఈజ్ అ హిస్టారిక్ పర్సన్ దస్ ఐఎమ్ ఈజ్ నో మోర్ అరౌండ్ అదని ఏదైతే పబ్లిక్ పర్సన్స్పెక్ట్ ఇన్ అవర్ కాఫ్ తరువాత యప్యే న పశ్యంతిభోపహతేతల క్షయకృతం దోషం పాతకం చూడండి అర్జునుడు ఏమంటున్నాడంటే ఈ యుద్ధంలో అనేక దోషాలున్నాయి ఆ దోషాలు స్పష్టంగా నాకు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు నాకు దోషాలు కనబడితే సరిపడదు ఆ దోషాలు దివ్యోధనుడు కూడా చూడాలి యుద్ధం మంచిది కాదు అని రెండు పక్షాల వాళ్ళు అనుకుంటే యుద్ధం ఆగుతుంది ఏదో ఒక పక్షం వాళ్ళు అనుకుంటే ఉపయోగం ఏమిటి ఇప్పుడు ముషరఫ్ వాజిపాయి గారు ఇద్దరు అనుకోవాలి యుద్ధం మంచిది కాదని కేవలం వాజపాయి గారు ఒక్కరో అనుకుంటే లాభం లేదు అవతల వైపు వాడు కూడా అనుకోవాలి ఎందుకు అనుకున్నట్టున్నాడు కాబట్టి యుద్ధం లేదు ప్రస్తుతానికి ఆగింది మంచిది సంతోషం సో కానీ దుర్యోధనుడు అనుకోవాలి కదా ఇక్కడ ఇతనంటాడు దుర్యోధనుడు సత్యాన్ని గుర్తించినా సరే గుర్తించకపోయినా సరే నా మటిక్కి నేను సత్యాన్ని గుర్తించాను నేను యుద్ధం చేయను అని దిస్ ఈజ్ వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ చూసారా చాలా తప్పు ఎప్పుడు కూడా వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ అది శోభనివ్వదు క్షత్రియులకు శోభన ఇవ్వదు వన్ సైడెడ్ పీస్ ఎఫర్ట్ ఎవరు కంటే వాళ్ళకి దే మూవ్ అవే ఫ్రమ్ ద సీన్ అండ్ దే డు నాట్ ప్రెసెంట్ దెల్ఫ్స్ ఎస్ ఎ పార్టీ ఇప్పుడు కూడా సన్యాసంలో అది శోభ ని సన్యాసి కంపీట్ చేయకూడదు అది ఆశ్రమం యొక్క లక్షణం అర్జునుడికి తెలుసు అసంగ అంచేతనే అర్జునుడు సన్యాసం తీసుకుంటానని కంగారు పడతాడు కూడా అది కాల్సే శ్రీకృష్ణుడికి తెలుసు కానీ అర్జునుడు సన్యాసానికి ఇంకా అరుడు కాదని ఆయన ఏదో తాత్కాలికమైన ఆదేశంతో సన్యాసం అంటున్నాడే గానీ వీడు నిజంగా రాజద్వేషాలకు అతీతిపై సన్యాసం లేదు తాత్కాలికంగా ఆ యుద్దమో అది చూస్తే అతనికి చాలా ఇబ్బంది అనిపించి ఈ యుద్దం నుంచి తప్పించుకోవడం అని మనస్సులో ప్రశ్న వేసుకునే క్షత్రియుడు కదా నేను యుద్ధం చేయలేనని నాకు నాకు ఉత్సాహంగా లేదని వెళ్ళిపోతే గాజులు అవి ఇస్తారు ఇంటికి వెళ్తే అది కాబట్టి దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ ఇంకా దట్ లీవ్స్ ఓన్లీ వన్ ఆప్షన్ అదేమిటంటే సన్యాసం ఆత్మహత్య చేసుకోకూడదు ఆత్మహత్య మహాపాపం హీ నోస్ దాట్ కాబట్టి ఇంకా మిగిలిన ఆప్షన్ ఒక్కటే లెజిటిమేట్ ఆప్షన్ ఒక్కటే ఉండదు సన్యాసం చెప్పాను కదండి బిల్లులు కట్టడం కష్టంగా ఉంటే సన్యాసం చేసుకుంటే అలాగంటే సంథింగ్ లైక్ దాట్ జిజ్ఞాస కంటే జిహాస యొక్క ఫోరణ ఎక్కువ ఆ అర్ధతనే శ్రీకృష్ణుడు వద్దునైనా నీకు సన్యాసం వద్దు నీ డ్యూటీ నువ్వు చేయి తర్వాత సన్యాసం తర్వాత మీరు గమనించండి ఎవళ్ళన్నాను ఇలాంటివి తరచుగా మనకి నల్లాంటి పూర్తిగాడికి ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి చాలా మంది తారశీలు తారసిల్లుతారు ఒకళ్ళు కొంతమంది ఏమంటారంటే నేను ఎవరు వ్యక్తిగతంగా జనరల్ గా స్వామీజీ ఇంకా ఇంకా మేము ఇల్లు వాయికి వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తాము అంటే అంటే నేనంటాను వై వాట్ ఇస్ ది ఇష్యూ అంటే ఇప్పుడు జాబ్లో ఉన్నాము జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎందువల్ల ఎందువల్ల ఇంట్రెస్ట్ లేదు అంటే ఏదో కొంత ధనం సంపాదించా ఇంకా ధనం మీద ఇంకా జీతం మాకు ఇంట్రెస్ట్ ఆ అవసరం కాదు డూ వితౌట్ దట్ శాలరీ నేనేమంటానంటే నేను వెంటనే నా సలహా నేస్తా నీకు ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదో దానిని శ్రద్ధగా లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని నువ్వు మూడు సంవత్సరాలు చేయి ఆ తర్వాత ఆలోచిద్దామని సలహా చెప్తా ఎందుకంటే దట్ ఈజ్ ది రియల్ ప్రూఫ్ ఫర్ ది పర్సన్స్ కెపాసిటీ ఆ వైరాగ్యం అనేది దృఢంగా నిశ్చయం చేసేటువంటి చేష్టది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 అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతమైనటువంటి సంస్కారం డెవలప్ అవుతుంది మనసులో ఏమిటో తెలుసు సంస్కారం రాగద్వేషములకు అతీతంగా కర్తవ్య కర్మలు చేయగలుగుతా సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే మనము చేసి పనంతా కూడా ఎప్పటికీ రాగద్వేషములకు చేత ప్రేరితమై ఉంటుంది ఇప్పుడు వంట వండుకుంటారు ఎలా వండుకుంటారు రాగద్వేషాలను బట్టి వండుకుంటారు డాక్టర్ ఏమని చెప్తాడు నీవు భోజనం చేయి భోజనం మానేద్దు కానీ రాగద్వేషములు కాకుండా చక్కగా ఆరోగ్య దృష్ట్యా నీవు ఆహారం తీసుకో అని చెప్తాడు సో అదేవిధంగా మనం మీరు కర్మలు చేసుకునే ఉంటారు కర్మ చేయటం మానేసి ప్రసక్తే కర్మలు చేస్తూనే ఉంటారు కానీ ఆ కర్మని రాగద్వేషముల చేత ప్రేరితం కాకుండా కర్తవ్య కర్మ అనే దృష్టితో డ్యూటీ కాన్షియస్నెస్ ైక్స్ అండ్ డిస్ లైక్స్ కాన్షియస్నెస్ బదులుగా డ్యూటీ కాన్షియస్నెస్ తోటి చెయ్యి అలాగా నీకు డిస్ లైక్ ఉంటుంది సాధారణంగా ఆ డిజ్లైక్ అధికమిస్తో దిస్ ఈజ్ మై డ్యూటీ ఐ డోంట్ లైక్ ఇట్ దై డ్యూటీ సో ఐ డూ ఇట్ అప్పుడు ఆ పన్ను చేయి డూ దాట్ బి అండ్ అర్జున అర్జున డిడ్ నాట్ లైక్ టు కిల్ కియర్లీ వీ కెన్ సి అతనికి శత్రువు మీద బాణం వేయాలంటే ఇష్టం లేదు kind that happens to be his duty very unpleasant duty finally he starts there similarly in the purpose of yoga come to need duty to be done for the purpose of yoga not duty to be done there the war of arjuna happened so, so your duty is to do it you don't like it yes i don't like it okay agree you don't like it yet it is your duty yes yes do it for how much time do so, it mood held రాగద్వేషాలకు అతీతంగా డ్యూటీ చేయగలిగితే నువ్వు మూడేళ్ళు అయినా మొన్నడు అప్పుడు కూడా నీకు సన్యాసం కావాలన్నా అనుకుంటే యూఆర్ వెల్కమ్ వాడు స్థిరపడిపోతాడు సన్యాసిగా ఎందుకంటే సన్యాసిగా బతకడానికి కష్టం సన్యాసం తీసుకోవటం తేలిక సన్యాసం తీసుకోవటం ఏముంది ఆ స్వామిని పట్టుకోవాలి సన్యాసం ఇచ్చే స్వామిని పట్టుకోవాలి ఇచ్చేవాళ్ళు ఉన్నారు మామూలుగా పోస్ట్లో సన్యాసం ఇచ్చే స్వామిని కూడా ఉన్నారు కరెస్పాండెన్స్ కోర్స్ లాగా పోస్టల్ సన్యాసం అంటే హృషికేశ్ వెళ్లేందుకు టైం లేదు ఆయనకి ఈ వెరీ బిజీ అదర్వైజ్ సో హృషికేశ్ వెళ్ళడానికి టైం లేదు శివరాత్రి నాటికి వెళ్లాలి అక్కడికి ఋషికేశ్ సరిగ్గా ఆ టైంకి ఏవేవో చాలా పనులు ఉన్నాయి అందుకు పోస్టు ద్వారా సన్యాసం ఇచ్చేస్తాయి అంచేత ఏటనమాట ఈయన పోస్టు ద్వారా దక్షిణ పంపించేస్తారు ముందే ఆయన పోస్టు ద్వారా సరిగ్గా శివరాత్రి నాటికి అందుకే అన్ని విధంగా కొరియర్ లో ఆ దుస్తులు మంత్రం కాగితం మీద రాసి పంపించేస్తారు అక్షతలు ఆశీర్వేదన అక్షతలు అవి స్వీకరించేసి సరిగ్గా ఆ వేళ పొద్దున్న ఈ సన్యాసం వేసేసుకుని ఈ డ్రస్ వేసి స్నానం చేసి డ్రస్ వేసుకుని ఆ మంత్రం తీసేసుకుని జపం చేసేసి ఒక మాల అక్షతం వేసుకుని తన పొందడం చూసుకుంటారు ఇది పోస్టల్ సన్యాసం అని ఇట్ ఈస్ దేర్ రియల్లీ దేర్ ఆర్ పీపుల్ హూ హేకన్ సన్యాసై కాబట్టి సన్యాసం తీసుకోవటం అంత తేలికదే కానీ మరొకటి అది కష్టం కాదు కానీ సన్యాసిగా నిలబడటం కష్టం సన్యాసిగా జీవించటం కష్టం అంచేతనే చాలా చోట్ల మీకేం కనపడుతుందంటే సన్యాస బికమ్స్ ఏ ప్రొఫెషనల్ అయిపోతుంది కానీ దాని యొక్క విలువ తగ్గిపోతుంది సో వెరీ అన్ఫార్చునేట్ స్టేటస్ ఆఫ్ లైఫ్ సో సన్యాసిగా జీవించటం చాలా కష్టం నేను మొన్న చూశాను ఏదో నియోజకవర్గం ఎలక్షన్ గొడవ కదా ఇప్పుడు రాయబరీలయో అమెతయో ఏదో నియోజకవర్గంలో ఆయన పేరు వేదాంతి సన్యాసి ఆయన పేరు వేదాంతి ఏదో రామనారాయణ వేదాంత రామశరణ్ వేదాంతి సన్యాసి నేను ఆయన ముఖం చూసి ఇది చాలా మహాత్ముడా పెద్ద ఆయన సన్యాస పక్కా సన్యాసి అషాయ అంబరధారి తర్వాత గెటలు గెడ్డం అది కోపం ఎంతో కాలం నుంచి సన్యాసిగా బతుకుతున్నాడు ఆయన ప్రారంభం బాగోలేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సంస్కారం నాకు అర్థం కాదు ఈ ఎలక్షన్లో దిగాడు ఈస్ కంటెస్టింగ్ ఇన్ నెస్ట్ యంగ్ మ్యాన్ సమదర్ డాయి Who is he is not important. Some kid. Some, some kid. Insignificant kid. That is my, that is how I look at it. It doesn't matter who is the other fellow. You the other fellow, the standard even, he wants to win and he wants to become uh, some MPI, etc. Or you have a double of the MPI, it is a way of, it is a profession, another profession, money of the double of the. So that's why he, he wants to encash something. some history he wants to encash or some name he wants to encash which is okay for him but not for his family she is contesting against a kid very unfunctional sala sala drudhrashtaka choodagaane dukham kalugutundi ayyo anta mahatmudu ilaaga danta padda so so ee vidhanga sanyasham yokka mahima pramanga so sanyasiga jeevitha rangastha sanyasham teesukottadu kada kaani కర్మయోగిగా జీవించటం తేలిక ఎందుకంటే ద ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ టీ గృహస్థాశ్రమం ఉంది కదండి గృహస్థాశ్రమంలో రాగద్వేషాలు ఎలా ఉంటాయి రాగద్వేషాలకు అతీతంగా ఎదిగి ప్రయత్నం చేస్తారు ఎంత సక్సెస్ అయితే అంతే లాభం రాగద్వేషాలు ఎలా ఉండదు లెవెల్ ఆఫ్ రాగద్వేషాలు ఎలా ఉంటాయి సో ఎనీవే సో అర్జునుడు హీస్ నాట్ ంగ్ రైట్లీ పాయింట్ ప్రధమాధ్యాయ ఇలాగే ఉంటుంది సో ఇక్కడ దోషం ఉన్నది ఏమిటో దోషముంది ఏమిటి మిత్ర ద్రోహం ఏమిటి ఇప్పుడు దుర్యోధను పక్షాన సైనికుల్లో అనేక ఫ్రెండ్స్ అర్జునుడి ఫ్రెండ్స్ ఉన్నారు ధర్మరాజు గారి సైన్యంలో అనేక ఆ దుర్యోధనాధుల యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు సో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ చేతుల్లో వీళ్లు వీళ్ళ చేతుల్లో వాళ్ళు సంహరింపబడితే మన మిత్రుణ్ణి మనమే సంహరించాము అనే పరిస్థితి వస్తుంది అది మిత్ర ద్రోహం అదొక పాపము తర్వాత కుల క్షయకృతం దోషం కులము వినాశం చెందుతుంది ఇప్పుడు అనదర్ ఫ్యాక్టర్ హీ ఇంట్రొడ్యూస్ ఈ పైన కులము అనే మాట వచ్చిన తర్వాత ఈ పైన ఇంకా కులం గోలై ఉంటుంది కుల ప్రసక్తే సో ఈ కులము నాశమవుతుంది కులము అంటే వంశము అని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 వాస్తవంలో పండువులు కూడా కౌరవులే కురు వంశీయుడు కాబట్టి ఇటువైపు మరణించినా అటువైపు మరణించినా కురువంశానికి సంబంధించిన ఒక మనిషి మరణిస్తాడు చాలా మంది మరణిస్తే కురువంశమే క్షీణించిపోతుంది ఆఖరికి కురువంశీయుడు ఒక్కడు కూడా లేకపోవచ్చు సో ఇది కులక్షయము ఈ కులక్షయమనే దోషమున్నది మిత్ర అనేది ఇంకొక దోషం ఇవి పాపాలు ఈ పాపాలు మనం చేయకపోతే మంచిది అని నేను అనుకుంటున్నాను అయితే ఈ మాట దుర్యోధను కూడా అనుకోవాలి దుర్యోధను కూడా అనుకున్నాడు అనుకోండి నేను సమస్య లేదు ఇప్పుడు యుద్ధం చేస్తే మన దేశానికి నష్టము పాకిస్తాన్ వాళ్ళకు కూడా నష్టమే ఇద్దరికీ రెండు పక్షాల వాళ్ళకే నష్టమే ఈ మాట ముషరఫ్ అనుకోవాలి ఈనాడు వాజ్పేయి అనుకుంటే ఈ లాభం ముషరఫ్ కూడా అనుకోవాలి ఏమన్నా వాళ్ళు అనుకున్నా అనుకోబైనా నేను అనుకుంటానంటే దడి రామ్ సో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 దుర్యోధనుడికి తెలియదా మన మిత్రులు అవతర పక్షంలో ఉన్నారని ఈ యుద్ధంలో చాలా మంది మరణిస్తే కురు వంశం క్షయం అవుతుందని దుర్యోధనుడికి తెలియదా తెలుసు వాడికి ఇప్పుడే పాకిస్తాన్కి తెలియదా మనతో యుద్దం చేసినట్లయితే ఆర్థిక స్థితి దెబ్బతింటుందని ఉన్న ధనాన్నంతని కూడా ఆయుధాలను కొనుక్కోవటానికే వినియోగిస్తే సమాజం యొక్క అభివృద్ధి కుంటుపడుతుందని పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు తెలిసి వాళ్ళు మన మీద మూడు యుద్ధాలు చేశారా లేదా కాబట్టి తెలిస్తే లాభం